కాబట్టి ఈ పురాణ గాథల వీటిని కూడా లిటరల్గా తీసుకోకూడదు ఇప్పుడు శ్రీకృష్ణుడికి అష్టమహిష్యులు ఉన్నారు హనుమండుగురు భార్యులు ఉన్నారు హనుమండుగురు భార్యులు ఉన్నారంటే శ్రీకృష్ణుడు పురుషుడు సో మమ ప్రకృతి అష్టధా అని చెప్పాడు ఆయన అధ్యాయంలో నా ప్రకృతి భిన్నా ప్రకృతి అష్టధ నా ప్రకృతి అంటే మాయాశక్తి ఈశ్వరుల వర్షంలో ఉండేటువంటి మహిమంలో ఉండేటువంటి ఆ ప్రకృతి అష్టధ ఉన్నది ఖమ్ భూమి ఆ అష్టవిధ ప్రకృతియే పురాణంలో అష్టభాద్యులుగా వర్ణిస్తాయి అలాగే మీరు వర్కౌట్ చేసుకురావాలి కానీ పదహారు వేల మంది భార్యలు ఏమిటండంటే షోడశకల పురుష జీవుడు షోడశకల జీవుడికి పదహారు ప్రాణలు ఉంటాయి పంచ ప్రాణాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణం ఇదంతా కలిస్తే జీవుడు అవుతాడు అలాంటి జీవుడు సహస్ర శబ్దానికి అనంతమూన అర్థం అనంత జీవులు ఆయన యొక్క వశంలో ఉంటారు కనుక ఆయనకి పదహారు వేల మంది భార్యలు ఉన్నట్టు ఒక్క అంతేకాని పదహారు వేల మంది మంది గుర్రులు పెళ్ళాలను కట్టేస్తున్నాయి వాళ్ళతో కాపలాలు చూసిస్తూ ఉన్నాను అలాగే నమ్ముకుంటే అది ఎన్ని ఉండదు అలా ఎక్కడా గీతలో చెప్పలేదు కూడా కాబట్టి ప్రతిదానికి స్పిరిట్ తీసుకోవాలి లిటరల్గా పోకూడదు లిటరల్గా పోతే చాలా ప్రాబ్లస్ పడతాం కాబట్టి ఎక్కడెక్కడ మీకు మోహం ఆత్మ ఆయేషా దేవస్య ఎయా సమ్మోహిత స్వయం వీళ్ళ పూర్వపక్షం ఇప్పుడు మో మో మాయా మాయాశక్తి చేత ఆత్మస్వరూపం కప్పివేయబడింది ఆ కప్పి వేయబడితే అని పెద్ద పూర్వపక్షం ఇక ఆత్మయే బుద్ధుడు మరి ముక్తుడెవరు ఆత్మయే ముక్తుడు ముక్తినిచ్చిన దేవుడెవరు అది ఆత్మే అంటే దేవుడు తనకి తాను ముక్తినిచ్చుకున్నాడు ఎస్ తన తనను తాను బంధించుకున్నాడు ఎస్ దేవుడు తనని తాను బంధించుకుని తనని తాను ముక్తినిచ్చుకుంటాడు అంటే అర్థమేంటి ఈ బంధము ఈ ముక్తి కూడా ఒక లీల ఒక క్రీడ అదంతా మాయ ఇంద్రజాల తీసుకోవాలి అంతేగాని అదంతా యథార్థమా అనుకో కాబట్టి ఆ దేవుని యొక్క మాయా స్వయం స్వమాయ స్వాత్మానం ఆత్మా దేవ ఆత్మన్యవ మొత్తం ఆత్మశుద్ధంలో ఎన్ని విభక్తులు ఉంటాయో అనేవి వచ్చేసాయి ఆత్మా కల్పయతి ప్రథమావిభక్తి ఆత్మానం కల్పయతి ద్వితీయ విభక్తి ఆత్మనా కల్పయతి తృతీయా విభక్తి ఆత్మని కల్పయతి సప్తమ విభక్తి ఆత్మనే కల్పయతి ఆత్మన కల్పయతి అయిపోయింది షష్ఠి పంచమి కూడా పేరు ఇప్పుడు వస్త్రం ఉంటుంది వస్త్రానికి తానా బాణాన్ని ఉంటాయి ఈ తానా బాణాన్ని వేరు వేరు వేరే అదే కాటమే తాన కాటమే బాణ మరి వస్త్రం ఏంటంటే అది కాటనే అన్నీ కాటనే అది మడి అంటే అప్పుడు అదే అది కాటనే పాచి అంటే అది కా అన్నీ కాటన కాటన్ తప్ప లేదు కాబట్టి ఆత్మా దేవులు ఆత్మా ఇస్తే తాన ఆత్మా ఇస్తే బాణ సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు ఏదైనా క్యాన్వాస్ చూశారనమాట క్యాన్వాస్ చూస్తే చూసేవాడు వేరే ఉంటాడు చూడబడేది క్యాన్వాస్ క్యాన్వాస్ వస్త్రం వస్త్రం మీద కలర్స్ వేస్తా వస్త్రం వేరే కలర్స్ వేరే అలాగని కలర్ వస్త్రము కలర్స్ అంటే క్యాన్వాస్ వస్త్రం మీద కలర్స్తో చెట్టు వృక్షము తర్వాత నది మొదలైన దృశ్యములు అన్నీ కలిస్తే క్యాన్వాస్ లేదు ఇప్పుడు ఎన్ని వచ్చాయి అక్కడ చూసేవాడు చూడబడే క్యాన్వాస్ క్యాన్వాస్ అంటే వస్త్రం కలర్స్ దాని మీద దృశ్యములు విభిన్న దృశ్యములు ఇదే ఇక్కడ పరిస్థితి ఏమిటో తెలుసిన చూచేవాడు ఆత్మ చూచబడే క్యాన్వాస్ ఆత్మ ఆ క్యాన్వాస్ వస్త్రం కదా అది దాని తానా ఆత్మ దాని బాణ ఆత్మ దాని మీద ఉండే రంగులు ఆత్మ ఆ రంగుల చేత చిత్రింపబడే దృశ్యాలు కూడా ఆత్మ అది పరిస్థితి అంతకంటే భిన్నంగా ఏమైనా నిజానికి అంతకంటే భిన్నంగా ఏమైనా ఇప్పుడు నేను ఆ శ్రీకృష్ణుడు బొమ్మను చూశాను బొమ్మ బదలా బాగుంది అక్కడ లతలు అన్నీ అందంగా ఉన్నాయి బాలకృష్ణుడు అని అనుకున్నాను ఇప్పుడు ఈ లతలు ఈ సౌందర్యం ఆ బొమ్మ ఆ బాలకృష్ణుడు అన్నీ కూడా నా స్వరూప చైతన్యం కంటే భిన్నంగా ఉన్నాయండి లేనేలేదు ఇప్పుడు తల తిప్పాను ఏమైపోయింది ఆ బొమ్మ అవన్నీ ఏమైపోయాయండి చెరిగిపోయాయి ఏ ఎక్కడ జరిగిపోయాయి ఎక్కడొచ్చాయి ఇప్పుడు హీరో వచ్చి హీరోయిన్ వచ్చి డ్యాన్స్ చేశారు అయిపోయింది ఈ డ్యాన్స్ సీన్ అయిపోయింది ఇంతకులోకి వేళన వచ్చి హీరో సంభోగం పోయి సంఘర్షంలోకి వచ్చారు ఏమైపోయింది ఆ సంభోగం ఏమైపోయి ఏమైపోయింది ఈ సంఘర్షం ఈ సంఘర్షం పోయి మళ్ళీ సంభోగం అదేమైపోయింది ఏమైపోయింది ఆ చెరిగిపోయిందా అక్కడ నిజంగా ఉందా అసలు చెరిగిపోవడానికి ఉన్నట్టు కనపడింది చెరిగిపోయినట్టు కనపడింది కాబట్టి ఈ జగత్తు ఆత్మచైతన్యమునందు రంగులు లేని క్యాన్వాస్ లేని ఉన్నట్టుగా కనపడి జరిగిపోయినట్టుగా కనపడి అన్ని విధాల భ్రాంతిని కలిగిస్తూ వాస్తవంగా లేని ఒక బొమ్మ అది అక్కడ వాక్యం స్వయం స్వయంగా తాను స్వమాయ తన మాయ చేత స్వం తనను అంటే ఆత్మను ఆత్మా దేవ ఆత్మన్యవ తనయందే కల్పయతి కల్పిస్తున్నాడు కల్పించేప్పుడు అనేక భిన్న భిన్నాలుగా కల్పిస్తా కల్పన అంటే అనేకం ఉండాలి కల్పన ఇది ఆ కల్పన ఏ రూపంగా ఉంటుంది అంటే భక్ష్యమానం భేదాకారం కల్పయతి ఆ కల్పనని మేము చెప్పబోతున్నాము ఆచార్యులు చెప్తున్నారు ఆ కల్పన ఎన్ని విధాలుగా ఉందో చెప్తారు నలభై రకాలు నలభై రకాలు కల్పనలున్నాయి ఆయన చెప్పబోతున్నా ఈ ప్రకరణాలు రకాల కల్పనలు ఉన్నాయని చెప్పబోతున్నాను ఆ కల్పనలు నేను మీకు హెచ్చరిక చేసి చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క కల్పన వెళ్ళి ఒక్కొక్కరికి తగ్గుతుంది బాణం వేసి పెట్టాను అయ్యా ఇది మీకు తగ్గుతుందో మీరు కొంచెం మీరు కాపలా కావచ్చుకోండి ఈ కల్పన ఇలా వస్తుంది అని చెప్పే చెప్తాను నేను మీరేమీ కాబట్టి ఇటు యొక్క భక్ష్యమానం భేదపాతి కల్పయతి ఈ కల్పన కూడా రజ్వాదా సత్పాది అంటే జగత్తు అంటే ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక టెక్మినాలజీ డెవలప్ చేసి పెడితే ఈ జగత్తు మేనిఫెస్టేషన్ ఆఫ్ థాట్ అభిన్న నిమిత్తా కారణం ఈశ్వర ఇలా మొదలుపెడితే ఏమిటో అనిపిస్తుంది అక్కడ ఏదో యథార్థంగా ఉందేమో అనే ఒక భ్రమ పలు ఉంటుంది పిచ్చ పిచ్చ అంటే అది ఉన్నది కాదు లేదీ కాదు ఉన్నదని చెప్పడానికి వీల్లేదు లేదని చెప్పడానికి వీల్లేదు అని అలాగే బోల్డ్ అంత లిటరేచరు వాళ్ళు దాని చుట్టూ ఉండేది అదంతా చూస్తే ఓహో జగత్ అనేది ఏదో ఒకటి అది కంప్లీట్గా సత్యమైన అంటే మీరు అద్వైతం అవ్వడం అభావం ఉండదు అన్నా శోభగా ఉండదు అడ్డగొట్టు పెట్టి జగత్తు సత్యం అంటే అది శోహగా ఉండదు జగత్తు సత్యం అనాలంటే కొంచెం నామం పెట్టాలి అంత గట్టిగా పెట్టాలి నామాన్ని దృఢంగా పెట్టి అప్పుడు జగత్తు సత్యం అంటే కొంచెం చూడ్డానికి కూడా ఏదైనా సందర్భంగా ఉంటుంది లేకపోతే చాలా అసందర్భంగా ఉంటుంది కాబట్టి వీడు జగత్తు సత్యం ఉండదు కానీ దాన్ని స్పష్టంగా చెప్పడం కర్ర పెరగదు పాము చావదు అలాగా ఈ వేషాలు ఏం పనికిరావు జగత్తు ఎటువంటిదో తెలుసిన రజ్వాదా వివ రజ్జు ఎందు సర్పం ఉంది నేను అడుగుతున్నా మీరు చెప్పండి నేను అడిగిన ప్రశ్నకి ఎస్ఆర్నో ఆన్సర్ చెప్పండి రజ్ ఏందో సర్పం ఉందా లేదా రజ్వాదాలు సర్పాది మరో సందర్భంలో ఇంత పకడ్బందీగా మేము చెప్పాం ఎందుకంటే మినివాడికి అరసత్వం వల్ల యోగ్యతను చూస్తూ చెప్పాల్సి ఉంటుంది మరో సందర్భంలో ఏదో ముందు లేదా జగత్తు దేవుడు సృష్టించాడు సృష్టికర్త ఆయన మహిమ ఆయన మాయ ఆయన విభూతి ఇది అది అని ఏదో చెప్తాం ఆ సందర్భం ఈ సందర్భం ఇక్కడ ఇలాగే చెప్తాను తర్వాత ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే జ భేదాకారం కల్పయతి భేదాకారమును కల్పిస్తున్నాడు జగత్తు సృష్టి సృష్టి ఆరంభాన్ని ఏమంటారు కల్పము యొక్క ఆరంభము కల్పశబ్ద ప్రయోగం చేస్తారు అంతేగానే మరో శబ్దంలో వాడరు జగత్తు సృష్టి కల్పారంభంలో ఈశ్వరుడు సృష్టించల్పారంభం కల్ప్యతే అశ్విన్ కల్ప ఆ కల్ప కల్పించబడుతుంది సినిమా ఎన్ని గంటలు రెండు గంటల సినిమా టూ అవర్స్ పిక్చర్ పడిస్తాడు మాత్రం వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ అంటే వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ ఉంటుంది ఏమిటి ఉంటుందండి వన్ అవర్ సిక్స్టీ ఫిఫ్టీ మినిట్స్ ఏముంటుంది కల్పన ఉంటుంది ఏదో ఉంటుందని అనుకోవద్దు కల్పన ఉంటుంది కాబట్టి వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్కి మనం ఎవరు పేరు పెట్టచ్చు సినిమా ప్రపంచం యొక్క కల్పము దానికి మంచి మంచి పేర్లు పెట్టుకోవచ్చు శ్వేతవరాహ కల్ప వస్తుంది వైట్ బోర్డు కల్ప శ్వేతవరాహ కల్ప ఇంకో కల్పం మరో కల్పం పెట్టుకోవచ్చు ఇప్పుడు సినిమాకి పేరు పెట్టరా ఇప్పుడో ఓ ఇప్పుడు సినిమా వస్తుంది దాగుడు మూతారు ఏవో పాత థియేటర్లు అల్లాంటి దాగుడు మూతారు రెండు గంటల ముప్పై నిమిషాలు ఏమిటది దాగుడు మూతలు అనే అక్కడ ఏదో యథార్థంగా దాగుడుంది మూతలున్నాయని ఏమైపోద్దు అదొక కల్పము ఆ కల్పం మనం ఆ కల్పం చూసాం ఎప్పుడో లాస్ట్ మంత్ చూసాం ఈ మంత్లో మంచి మనస్సులో ఇంకో కల్పము మేము ఎస్ఎస్ఎల్సి పరీక్ష రాసాం ఆఖరి పరీక్ష పూర్తి సోషల్ స్టడీస్లో పరీక్ష ఆఖరి పరీక్ష పరీక్ష రెండు గంటలు ఇంటికి రెండు గంటలు నోట్లో వేసుకుని ఆదరా బాదరా పరిగెత్తుకుని సినిమా పెళ్ళిపోయాం ఆ సినిమా పేరే మంచి మనస్సు మంచి మనసులు ఏమిటది మంచి లేదు మనసు లేదు ఒక కల్పం ఒక కల్పం అంతే టూ అండ్ హాఫ్ అవర్స్ కల్పం దానికి మంచి మనసులు అనిపేరు ఆ రకంగా ఇప్పుడు మనమున్న కల్పానికి శ్వేతవరాహ కల్పము అని పేరు కల్పం తప్ప ఇంకేంటి జగత్తును ఉద్దేశించి ఈశ్వర జగత్తు రచయామాసా అలా ఉండాలి దిగుతులేదు అలాంటి సాంఖ్యులు యొక్క సాంఖ్యులు ద్వైతులు వాళ్ళు రచననే మాట వాడతారు అంటే రచించినాడు రచించేటంటే కొంత యథార్థత వస్తుంది అంచేతను మీరు సృష్టికి యథార్థత లేకుండా ఉండటం స్పష్టంగా రచించ రచించినాడు అని అయితే జగత్తు నిర్మితమా అని విన్నారా మీరు ఎక్కడైనా ఇంత సాహిత్యంలో వేదాంత సాహిత్యంలో వైదిక సాహిత్యంలో ఈశ్వర జగత్ నిర్మిమాయ ఎక్కడైనా విన్నారా ఆర్కిటెట్ ఇల్లు పెట్టాడు అన్నట్టుగా అలా కట్టేడు నిర్మించాడు అలా ఏమి ఉండదు ఎందుకంటే నిర్మాణము అనే మాట వచ్చిందంటే దానికి కూడా మళ్ళీ యథార్థ తుష్ణం ముజాతనే తాత యథా తర్వాత ఏం చేసాడు సృష్టి చేద్దాం అనుకున్నాడు కృత నుంచ సత్య నుంచీ తపశోధ్య జాయత మహానారాయణ ఉపనిషత్తులో మంత్రం సో సృష్టి చేద్దాం అనుకున్నాడు చేద్దాం తప తపస్ అధ్యజాయత తపస్సు నుంచి సృష్టిని పుట్టి సృష్టి పుట్టింది ఎటువంటి తపస్సు అభిద్ధాత అభిత ఇద్దాత బాగా ప్రకాశించేటువంటి తపస్సు తప ఆలోచనే తపస్సు నుంచి సృష్టి పుట్టింది తపస్సు ఆలోచన నుంచి సృష్టి పుట్టింది ఆ మానసిక శక్తి నుంచి సృష్టి పుట్టింది అంటే ఆ సృష్టి ఏటో యథార్థం అవుతుందో మానసిక కల్పన మానసిక కల్పన ఆ దేవుడి యొక్క కల్పన ఆ దేవుడెవరు నీకంటే భిన్నంగా లేడు ఆ దేవుడు నీకంటే భిన్నంగా లేడు ఆత్మా దేవ అంటే ఆ దేవుడు కల్పించాడు ఆ దేవుడు కల్పనలో సృష్టి ఉందంటే ఆ దేవుడు నువ్వే నిజమే దేవుడు కల్పనలోనే ఉంది సృష్టి ఆ దేవుడు నువ్వే పొద్దున్న నిద్ర లేవగానే జగత్తుని సృష్టిస్తున్నది మీరా దేవుడా వీరే వీరే జగత్తును సృష్టించి ఆ జగత్తుకు సృష్టికర్తను కూడా ఒకటి పెట్టి ఆ సృష్టికర్త నాకంటే వేరే ఉన్నాడు అని భ్రమపడేది కూడా మీరే ఆత్మా దేవస్వమా లేదా ఇప్పుడు కల్పన కల్పజతి అనే కల్పన ఇక్కడ కల్పజతి అంటున్నారు కదా కల్పన కల్పవృక్ష కల్పవృక్షం అంటే ఏమిటో తెలుసిన మీరు రామ అంటే రాముడు కనబడతాడు నది అంటే నది కనపడుతుంది అది కల్పవృక్షం అంతే కదా ఒకడు కల్పవృక్షం కింద ఉన్నాడు కల్పవృక్షం కింద ఉండే అబ్బా ఎంత ఆర్థులుగా ఉంది మంచి భోజనం ఉంటే బాగుందనే అనుకున్నాడు అనుకోగానే మంచి భోజనం వచ్చేసింది అమ్మో ఇదే మంచి భోజనం ఉంటుంటేనే బాగుంది వచ్చేసింది అని కల్పన భోజనం చేశాడు ఇప్పుడు భోజనం ఏమంటేనే కొంచెం నడుము వాల్చి టైంది ఆ టైంలో నేను పో ఒక ఆయన వచ్చేటప్పుడే భోజనం వాల్చుకుంటే వచ్చి దెబ్బ దెబ్బ బాధ పెడతాను తలుపు తీశాను మీ ఆశీర్వచనం కావాలి ఆశీర్వచనం ఎవడ అయిపోయింది మరొక్క నిమిషం నిలబడ్డాంటే బాధ్యత కాదండి మీతో మాట్లాడాలి సాయంకాలం కాస్తు ఇప్పుడు నిలబడి టైం కాదు నడుము వాల్చే టైం అంటే నేను వెళ్ళి నడువు వాల్చాను ఎందుకంటే ఆశీర్వచనం అయిపోయింది వచ్చారు టికెట్ అంతా కదా వెంగి బోహం కాకపోతే ఏదో ఏదో ప్రభా ఎనీవే సో ఈ ఈ మన నడువు వాళ్ళే మంచం అంటే బాగుంది నడుమువాల్సిన అదో రాళ్ళు అప్పులు ఉన్నాయి అనుకున్నాడు అనుకోగానే మంచం వచ్చేస్తుంది ఆ మంచం మీద నడుము వాళ్ళు అడుగు లేచాడో తప్పుడు టీ ఉంటే బాగుంది అనుకున్నాడు టీ వచ్చేసి అప్పుడు వాడికి డౌట్ వచ్చింది దేనికి ఏది అనుకుంటే అది వచ్చేస్తుంది కంప నుంచి ఏదైనా దెయ్యం వెంటనే దెయ్యం వచ్చింది అయ్యే రాము ఈ దెయ్యం ఏమి మింగేస్తుందని వింటున్నాం భగవంతుడు అంటే మింగేస్తుంది అది కల్పవృక్షం ఎవరా కల్పవృక్షం ఆత్మా దేవ ఇదే కల్పవృక్షం ఇప్పుడు మనము ఏమిటో జీవితం బాగోలేదు జీవితం బాగోలేదు గ్రహస్థితి బాగులేదంటే అసలు బాగుంటుంది ఏమీ బాగుంటుంది బాగోలేకపోవడం ఏమిటండే నోటి వచ్చింది ఏం బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా లంచ్ చేశారా చేసాం డిన్నర్ సిద్ధంగా ఉందా లేదా సిద్ధంగా ఏమిటి బాగలేకపోవడం ఏంటి అన్నీ బాగున్నాయి అనుకోవడం ఒకసారి బాగుంది అని అనుకోవడం సర్వం శుభం అనండి ఇప్పుడు ఎలా ఉందో చూడండి బాగుంటుంది ఆత్మా దేవ ఆత్మయే కల్పవృక్షం అంటే అంతకంటే వేరే కల్పవృక్షం ఏమి లేదు తర్వాత ఈ జగత్ అనేది ఇట్ ఈస్ ది కంటెంట్ ఆఫ్ థాట్ థాట్ కంటే భిన్నంగా అసలు జగత్ లేదు మీరు భార్య అన్నారు అనుకోండి భార్యా థాట్లో విషయం భార్య అంతే దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ జగత్ అనేది మీరు థాట్ ప్రాసెస్ లేదనుకోండి థాట్లెస్సెస్ స్టేట్లో ఉన్నారనుకోండి జగత్తు ఉండదు నేను అనేక పర్యాలు చెప్పాను మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ ఉండదు జాగ్రత్త వ్యవస్థ ఉండాలంటే మనస్సు కదులుతూ ఉండాలి మనస్సు యొక్క కదలిక పేరేమిటండి సంకల్పము అక్కడ కూడా మళ్ళీ కల్ప వచ్చనసం జరగదు మనస్సు చేసినటువంటి కల్పనకే ఆ సంకల్పము ఆ సంకల్పముల రాశికే ప్రవాహానికే జగత్తుంది కాబట్టి కల్పన కల్ప కల్పవృక్ష సంకల్ప ఇవన్నీ కూడా సమానార్థక పదాలు ఇవన్నీ కూడా మన చేత ఈ దృశ్య జగత్తు విద్య కల్పన అని మనకి తర్వాత ఇప్పుడు మాయయా కల్పయతి మాయయా అని ఇంకా భాష్యకరం అన్నారు అన్న అశ్వ మాయ కల్పయు తన మాయ చేత కల్పిస్తున్నారు ఈ మాయా అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇంతకు ముందు చెప్పాను దేవశ స్పృహ ఆత్మకామస్య ఆప్తకామస్య కా స్పృహ అది ప్రథమ ప్రకరణంలో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు సినిమా తెర మీద ఘట ఉంది బాహ్యము నుండి ఘటము ఈ రెండింటికి తేడాన్ని మనం తీసుకున్నాం పుష్కానికి దృష్టాంతం కోసం విత్ ఇన్ ద బాక్స్ ఇంకో సందర్భంలో బాహ్యము ఘటం కూడా విషయం చెప్తాను వేరే సందర్భం ఇక్కడ బాహ్యము ఘటము దేని నుండి తయారైంది మట్టి నుండి తయారైంది అంటే సినిమా తరమైన ఘటానికి బాహ్యములందుండే ఘటానికి కొంత భేదాన్ని అంగీకరించి మాట్లాడుతున్నాను దీన్ని అభ్యుపగమ్యవాదము అంటాను భేదాన్ని అంగీకరించి మాట్లాడుతున్నాను మరో సందర్భంలో భేదాన్ని నిరాకరిస్తాం అది వేరే విషయం ఓకే సో ఓ సందర్భంలో భేదాన్ని అంగీకరించి మాట్లాడతాం సో ఇప్పుడు బయట ఉన్న ఘటానికి దేని నుంచి తయారైంది మట్టి నుంచి తయారై సినిమా తెల మీద ఉన్న ఘటన దేని నుంచి తయారైంది కాంతి ప్రకాశం నుంచి తయారై అక్కడ మట్టి లేదు కదండి మట్టి నుంచి వచ్చిన ఘటం కాదు అది ప్రకాశం నుంచి వచ్చిన ఆ ప్రాజెక్టర్ లైట్ నుంచి వచ్చింది మట్టి లేకపోతే ఈ ఘటన లేదు ప్రాజెక్టర్ కాంతి లేకపోతే ఆ ఘటన లేదు దాన్ని మన మొహం దృష్టి తెలుస్తుంది కదా ఇప్పుడు మట్టి నుంచి ఘటన వచ్చింది చూసారా దీనికి పరిణామం ఉంది ట్రాన్స్ఫర్మేషన్ ఓకే కాంతి నుంచి ఘటన వచ్చింది చూసారా అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఏమీ లేదు నో ట్రాన్స్ఫర్మేషన్ అది ముందు కాంతి ఇప్పుడు కాంతి ఘటన పోయిన తర్వాత కూడా కాంతి ఇక్కడా లేదు కానీ ప్రస్తుతానికి అలాంటివి పెట్టండి మేము ఏమండి కాబట్టి సినిమా హాల్లో మీరు కాంతి నుంచి ఘటం వస్తే దాన్ని కాంతి యొక్క పరిణామం వల్ల ఘటం వచ్చింది అనుకో కాంతిలో మార్పులు రావండి కాంతి ఎంత సూక్ష్మము అంటే కాంతిలో మార్పులు కాంతి కాంతియే కాంతిలో మార్పులు వచ్చి ఘటన పుట్టదు మట్టిలో మార్పులు వచ్చి ఘటం పుట్టినట్టుగా కాి నుంచి ఘటం పుట్టింది అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఘటం నిజంగా పుట్టలేదు ఘటం కనబడింది కనబడుట కానవచ్చుట దాన్ని విమర్తం అంటారు ఇప్పుడు మీరు ఘటాన్ని చూస్తున్నారంటే వాళ్ళు సినిమా తరమీద ఘటాన్ని చూస్తున్నారు మీరు వాస్తవంలో చూస్తున్నది కాంతియే చూస్తున్నారు సినిమా తరమీద పడ్డ కాంతి వెనక్కి వచ్చి మీకు కలవబడి ఆ కాంతిని మీరు చూస్తున్నారు కాంతిని ఘటరూపంగా చూస్తున్నారు కాబట్టి కాంతియే ఘటముగా కనబడింది అపియరెన్స్ దాన్ని వివర్ వివర్తము ఏమండి మట్టి నుంచి ఘటన చేసినప్పుడు దాన్ని పరిణామము ఏమండి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పండి మనస్సులో నేను ఘటాన్ని భావన చేస్తున్నా ఇప్పుడు ఈ మానసిక ఘటం ఈ మానసిక ఘటము పరిణామమా వివర్తమా వివర్తం అండి పరిణామం కాదు పరిణామం అంటే మీ అభిప్రాయం ఏంటంటే నా మట్టి నా బుర్రలో మట్టి తప్పింకే లేదనే ఆ మట్టి ఘటంగా వచ్చిందని మీరు చెప్పాల్సి ఉంటుంది ఎలా కాదు కదా బుర్ర మట్టి బుర్ర అంటే అది ఎక్స్ప్రెషన్ మాత్రమే అక్కడ మట్టి ఉందని కాబట్టి పరిణామం అని చెప్పడానికి వీరలేదు వివర్త దేని యొక్క వివర్తం చైతన్యం యొక్క వివర్తం లోపల ఉన్న కాంతికి చైతన్యం అంటే బయట ఉన్న కాంతికి లోపలున్న కాంతికి తెరాలేదండి బయట ఉన్న కాంతిని కూడా చూసే కాంతి అది ఆ కాంతికి చైతన్యము అని పేరు దానికే ఆత్మా పేరు కాబట్టి నేను భావన చేసే ఘటము ఆత్మ యొక్క వివర్తన ఘటానికి ఏ ప్రెన్సిపుల్ వర్తిస్తుందో అదే ప్రెన్సిపుల్ మొత్తం జగత్తుకి వర్తిస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే ప్రాజెక్టర్ నుంచి ఏం బయలుదేరిందండి కాంతి బయలుదేరింది ఫిలిం మీద ఏం పడింది కాంతి పడింది ఫిలిం నుంచి దూరుకుంటూ దాని రిఫ్రాక్షన్ ఉంట ఏమిటి వచ్చింది బయటికి కాంతి వచ్చింది తెర మీద ఏం పడింది కాంతి పడింది మీరు తెర నుంచి రిఫ్లెక్ట్ అయింది ఏమిటి కాంతి మీ కళలో పడింది ఏమిటి కాంతి మీ కళలో కాంతి పడితే మీరు ఘటాన్ని చూస్తున్నారు మరి ఎంత విదూరంగా ఉంది మీరు సినిమా ధర మీద ఏం చూడాలి బ్లాక్ అండ్ వైట్ చూడాలి లేకపోతే మల్టిపుల్ కలర్స్ చూడాలి సినిమా గేవా కలర్ అని వచ్చేది ఏదో రంగులు ధారినట్టుగా ఉండి ఏదో కలర్ చూడాలి అయితే ఈస్ట్ కలర్ చూడాలి వాళ్ళు అలా అనివారు పూర్వం ఈస్ట్ కలర్ అనివారు మీరు ఇప్పుడు ఏమంటున్నారో సో ఏదో కలర్ ఈస్ట్మన్ కూడా కంపెనీ వాడి పేరు మీద అన్నారో ఏమన్నారో మొత్తానికి అలా అనివారు కాబట్టి మీరు కలర్స్ చూస్తున్నారా బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారా లేక హీరో హీరోయిన్ శృంగారం కరుణం ఇవన్నీ చూస్తున్నారు అక్కడ ఉన్నదేమిటి హీరో హీరోయిన్ శృంగారం కరుణం ఉన్నాయా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి మరి బ్లాక్ అండ్ వైట్ ఉంటే హీరో హీరోయిన్ శృంగారం కరుణం ఇవన్నీ చూస్తున్నారండి అయ్యా దీని పేరే మాయా మా సామాయా ఏది లేదో అది ఉన్నట్టు కనపడితే మాయ నేను గత సంవత్సరాలు చెప్పాను కదండి నా ప్రథమ ప్రకరణలో ఆ ఇంద్రజాలము వర్ణన అర్థావులు పైకి వేసి అదంతా మాయ మాయ తప్పింకేమి యథార్థం లేదు వాస్తవం ఏమీ లేదు అంత మాయ అంత కల్ప సో కాబట్టి మీరు జగత్తు గురించి ఆలోచించేప్పుడు ఈ జగత్తు పరిణామం అనుకోకూడదు ఇది విమర్తండి అది అర్థమైంది కదా ఇంకొకటి ఇప్పుడు మట్టి నుంచి ఘటం వచ్చిందనుకోండి అది పరిణామం అన్నారు కాంతి నుంచి వచ్చిన ఘటము లేకపోతే మానస ఘటన మీరు ఘట భావన చేసినప్పుడు చైతన్యం ఘటంగా భాషించటం వెర్సెస్ మట్టి నుంచి ఘటన రావటం మట్టి నుంచి ఘటన రావటము అక్కడ కర్తృత్వం ఉంటుంది ఎవడో ఒక కులాలు ఉంటాడు వాడు కర్త వాడు మట్టిని తీసుకుంటాడు చేతన పురుషుడు వాడు ఆ మట్టిని నీళ్లు కొత్త ముద్ద చేసి చక్రం మీద పెట్టి తిప్పి ఏదో చేసి ఘటాన్ని చేస్తాడు అక్కడ కర్తృత్వం ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మట్టి నుంచి ఘటన పుట్టినప్పుడు పరిణామము కర్తృత్వపూర్వకంగా ఉంటుంది కావండి ఇప్పుడు కాంతి నుంచి ఘటన ప్రకాశిస్తారు కాియందు ఘటము కనబడుతుందా లేకపోతే కాంతి కర్తృత్వం చేత ఘటాల్ని పుట్టించిందా అక్కడ అక్కడ కర్తృత్వం ఉండదు కాంతియందు కర్తృత్వం ఉండదు అక్కడ ఘటన యొక్క అపిరెన్స్ని అప్హోల్డ్ చేస్తుందంటే అధిష్టానంగా నిలబెడుతుంది తప్ప కాంతియుందు కర్తృత్వం అనేది ఏది ఉండదు తర్వాత ఇప్పుడు నేను సినిమా చూస్తున్నా సినిమా చూస్తూ ఉంటే అక్కడ హీరో హీరోయిన్ శృంగారం కరుణలు ఇవన్నీ కూడా అనుభవానికి వస్తున్నాయి చూస్తున్నాను ఇప్పుడు హీరో హీరో ఏవో శృంగారానికి కర్త ఇప్పుడు శృంగార రసం కరుణరసం అక్కడ కర్త ఎవరు అనే కర్త ఏమని ఉండడం అండి అది కర్తృత్వపూర్వకంగా ఉండదు అది మరి ఎలా ఉంటుంది మాయాపూర్వకంగా ఉంటుంది కాబట్టి జగత్తు మాయాపూర్వకం జగత్ నాకు కర్తృత్వపూర్వకం శ్రీకృష్ణుని కర్త అంటే ఏమని చెప్పాడు దశ కర్తారమే మాం విద్య కర్తారమూపిమా కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మా జగత్కారణం అది బ్రహ్మ జగత్కారణం ఇప్పుడు మీరు చెప్పండిది కులాలు ఉన్నాడు కులాలుడు ఘటకారణం కులాలహ ఘటకారణం అంటే ఎటువంటి కారణము కర్తృత్వపూర్వకమైన కారణం ఘటకర్త కులాలు ఓకే జగత్తుకి కారణం ఎవరు బ్రహ్మ బ్రహ్మ అంటే ఆత్మే దేవుడు కారణం జగత్తుకు ఎటువంటి కారణం కర్తృత్వపూర్వకమైన కారణం లేదు మాయాపూర్వకమైన కారణం కాబట్టి మీరు కర్తృత్వ ద్వారా బ్రహ్మయందు పరబ్రహ్మయందు జగత్ కారణం ఉంది అంటే బడుతైపోతుంది దేవుడికి కర్తృత్వం ఏంటంటే దేవుడికి కర్తృత్వం ఉండాలంటే చతురు బాళ్ళు ఉండాలి చతు బాళ్ళు ఉండాలంటే దేహం ఉండాలి దేహం ఉంటే దేవుడు ఏమవుతాడు మీలాగా నామల్లగా అయిపోడు కాబే దేవుడి ఎందు జగత్కారణత్వం ఉంది కానీ కర్తృత్వపూర్వకంగా కాదు మరి ఇంకెలా ఉంది మాయాపూర్వకంగా మాయద్వారా జగత్కారణం బ్రహ్మ ఇక్కడ మనం బ్రహ్మను కూడా అంటలేదు ఇంకా బ్రహ్మేమిటండి ఆత్మయే బ్రహ్మ ఆత్మా కాబట్టి ఇక్కడ స్వమాయ పదం పదం కేజీ బరువు ఉన్న మాయాపూర్వం మాయ ద్వారా కల్పన జగ కారణం కానీ కల్పనా కారణం అవుతున్నాడు తప్ప కర్తృత్వ ద్వారా కల్పనా కారణము అగ్గుతలేదు కాబట్టి తల్లి తండ్రి కొడుకు భార్య భర్త ఇత్యాది సంసారం అంతా కూడా మనసాకృత మనస్సు చేత చేయకూడదు తప్ప వీడు అమ్ముకుంటాడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ అమ్మాయి వీడు బీచ్కి వెళ్ళాడు ఒకటితోటి ఈ సందర్భం వచ్చింది బీచ్కి బీచ్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చే డైవర్స్ లెవెల్లో నా దగ్గరికి వచ్చాడు లేకపోతే నా దగ్గర ఎందుకు వస్తారు సినిమా హాల్కి నా దగ్గరికి నా దగ్గరికి వచ్చేటంటే అదేదో అయిందన్నమాట మీద దగ్గరికి వస్తాను అంటే సాధువు దగ్గరికి ఎందుకు సంసారం చక్కగా ఉన్నప్పుడు సంసారంలోనే ఉంటారు మాల్స్కి సినిమా హాల్స్కి పోతారు కానీ సాధువు దగ్గరికి ఎందుకు సో నేను ఒక హిస్టరీ ఎంత అడిగారు ఏమిటా నీ నేను ఈ అమ్మాయిని బీచ్కి వెళ్ళినప్పుడు చూశానండి ఏదో కన టికెట్లో ఏదో బీచ్ ఉంది ఆ బీచ్కి వెళ్ళినప్పుడు చూశాను బీచ్లో చూడకముందు ఎవరు అయ్యాలి ఆ అమ్మాయి ఎవరు అన్నోన్ కర్శనం బీచ్లో చూడకముందు అన్నోన్ కర్శన్ ముక్కు తెలియని మనిషి బీచ్లో చూసినప్పుడు ఏమిటి వాట్ హ్యాపండ్ ఐ లవ్ హర్ లవ్ ఫస్ట్ సెకండ్ దుష్యంతుడు శకంత్ని అలాగే ప్రేమించాడు చూడగానే ప్రేమించాడు అలాగే ఇతరులు ప్రేమించాడు కాబట్టి నేను అడిగాను ఆ చూసిన క్షణంలో వచ్చినటువంటి ఆ భావన కారణంగా ఆ మరుక్షణంలో వాట్ ఈస్ షీ ఈ షీ అన్నోన్ నో నోన్ నాట్ అన్నోన్ షీఈస్ బిలబెట్ ఓకే హౌ లాంగ్ బిలబెట్ ఎ ఫ్యూ మంత్స్ ఆ తర్వాత ఏమిటి బిట్ రో వద్దు అంటే ఎంగేజ్మెంట్ అయ్యింది ఎంగేజ్మెంట్ ఉంది ఏదో కూర్చుని ఏదో తంబూలాలు కూర్చుని ఒక నెలలో ఏదో రెండు నెలల్లో అంతా కూడా క్లుప్తంగా చేసేసేవారు ఏదో వేద పండుతున్న మమ్మల్ని పిలిచివారు ఆ ఊళ్ళో వేద పండుతులు ఉంటాయి ఆయన వచ్చేసిన ఆయుర్ధా జ్ఞేహంతో ఇంకో కొత్త ఈ వస్త్రం ఇది వాళ్ళగా ఆశీర్వచన వస్త్రం ఎప్పుడు ఆశీర్వచన కదా ఆయుర్ధం మొదలు పెట్టి ఏదో ఆశీర్వచనం చేసేవాడు అక్షి ఒక తాంబూరం ఉంచుకుని నేర్చక్కల పోయేవాడు క్లుప్తంగా జరిగేది ఇప్పుడు బిడ్డ్రో అవుతుంది ఎంగేజ్మెంట్ బ్యాండ్ మేడంతో సహా ఊరంతా హడావిడి చేసి బిట్రో అవుతుంది నాకు షీఈ్ నో మోర్ బిలవ షీజ్ బిట్డ్రో అవుతుంది ఇంకా నోమోర్ బిట్రోధుడ్ నోమోర్ బిలవెడ్ నోమోర్ నోర్ అన్నోన్ నో మోర్ బిలవెడ్ నో మోర్ విట్రోత్ మ్యారీడ్ వైఫ్ షీఈ్ వైఫ్ ఆ తర్వాత ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటున్నారు తర్వాత కొంత రోజుకి అన్నం మానేస్తే ప్రతిరోజు నిద్ర లేవగానే చెప్పాలి హనీ ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి ఇది అమెరికా పద్ధతి ఎందుకంటే వెరీ రిసెప్ష్యూల్గా ఉంటుంది కాబట్టి నిద్రలేవ ఐ లవ్ యూ అంటే ఓకే ఈ రోజు కూడా వీడు ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడు ఒక నిర్ధారణ ఉంటుంది నిజంగా చెప్పాలి ఆ వేళ రాత్రి కొడుకుని పోయే లోపల హనీ ఐ లవ్యం అని చెప్పకపోతే ఆవిడ పాపం దొరుకుతాడు వీడివేళ ఐ లవ్యం అని చెప్పలేదు ఏదో సంవత్సరం నాలుగే కాల వీడు ఆ లవ్యం అని చెప్పడం మానేస్తారు ఆ తర్వాత ఆ హేట్ ఆ తర్వాత దే లివ్ సెపరేట్లీ అంటే హీ ఫైవ్ పేపర్స్ కోర్ట్లో పేపర్స్ ఫైన్ తీసేయండి ఇప్పుడు లివింగ్ సపరేట్లీ అప్లై ఫర్ డైవర్స్ దెన్ డైవర్స్ ఇప్పుడు ఎన్ని స్టేటస్ వచ్చాయండి ఆరో ఏడో స్టేటస్ వచ్చాయి ఇవన్నీ కూడా మానస కల్పన తప్ప దాంట్లో సత్యం నా ఆపేశం రూపాయలు మిట్రేయాలి వాటి అభివృద్ధి అంత మానస కల్పన ఆ మనిషి ఆ మనిషిలాగే ఉంటుంది వీడు వీడులాగే ఉంటాడు ఈ మధ్యలో ఇంతటి కల్పన అయిపోయింది ఈ కల్పన అంతా అయిపోయిన తర్వాత వాడు ఇలా కూర్చుని ఉన్నాను అనుకోండి ఇప్పుడు వాట్ ఈజ్ హీన్ ఈజ్ షీ నో అంటే వీడు కల్పన అనే అనే ఆ స్లాట్లో మరో పేర్లు ఏదో పెట్టాలి అదేదో పెట్టుకునే రూపం ఎక్స్ వైఫ్ అనే స్లాట్ లో పెట్టాడు ఎక్స్ వైఫ్ అంటే అది మెంటల్గా మానస కల్పితమైన స్లాట్ అంటారు లేకపోతే యథార్థంగా ఆవిడ ముఖం మీద ఏదైనా ఒక ఎక్స్ వైఫ్ అనే ముద్ర ఎవరైనా కూడా మానస కల్ప యొక్క కమాల్ మనస్సు అంతటి కల్పన చేస్తుంది మనస్సు చేస్తుందంటే మనస్సు స్వతంత్రంగా చేసేస్తుందా జడం ఆ మనస్సుకి జడమది మనస్సు చేస్తోందంటే ఆత్మ చైతన్యం యొక్క అనుగ్రహం చేత చేస్తుంది కాబట్టి ఆత్మాదేవ స్వమాయ స్వయమేవే భేదా ఈ భేదాలను కల్పించింది ఎవరండి ఆత్మదేవ్ తాను కల్పించిన భేదాలని తెలుసుకుని మిగతా వాళ్ళు ఆత్మ కంటే భిన్నంగా మోనో చిత్రకారుడు ఉంటాడు చిత్రాలను కల్పించింది వాడు చూసి వాళ్ళు వేరే ఏదో ఎగ్జిబిషన్లో ఎక్కడ పెడితే అందరూ వచ్చి చూసిపోతారు ఈ ఆత్మదేవుడు కల్పించిన భేదాలను ఎవరు చూస్తారు వీడే చూసుకుంటాడు వీడు కల్పించుకున్న భేదాలని వీడే చూసుకుంటాడు ఎందుకంటే వీడికంటే భిన్నంగా ఏమీ లేదు వీడికంటే భిన్నంగా వీళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా భేద ప్రపంచంలో భాగమే కాబట్టి తాను కల్పించిన భేదాలని ద్రష్ట తెలుసుకునేది ఎవరు గుర్తు మీరు స్వప్న ప్రపంచాన్ని కల్పించింది ఎవరండి మీరు కల్పించారా దేవుడు కల్పించారా మీరు కల్పించారా దేవుడు కల్ప ఆ దేవుడు నువ్వే ఆ దేవుడు నువ్వే ఒక ఆయన అన్నాడు ఇంట్లోనేమో దెబ్బలాట్లు వచ్చేసేయండి నాకు నా భారతకి దేవుడు ఈ దెబ్బలాట్లు పెట్టాడు ఆ దేవుడు నువ్వే ఆ దెబ్బలాట్లు పెట్టింది దేవుడు నువ్వే కాదండి రాహు పెట్టాడు ఆ రాహువు నువ్వే నువ్వే ఆ రాహు రూపంగా ఉండి దెబ్బలాట్లు యథార్థమే ఏం చెప్పండి కలహం ఎవరు పెడతారు కలిపి ఆ కల్ నువే కాబట్టి నువ్వు ప్రేమగా ఉండి కోర్టు నుంచి ఇవాళ నుంచి ప్రేమగా ఉండి భూమిని స్టాప్ రాహు వచ్చి స్టాప్ చేస్తాను నేను ప్రేమిస్తాను ఎదరువాడు ప్రేమతో నాకు సంబంధించి ప్రేమించడం వాళ్ళకి తెలియదు ప్రేమించాలని కూడా తెలియదు వాళ్ళని వాళ్ళు ఈ భోగాల యొక్క ప్రేమలో పడుకుంటారు సినిమాకి వెళ్తాను నాన్నగారు డబ్బులు ఇవ్వండి అన్నవాడు సినిమాని ప్రేమిస్తున్నాడా నాన్నగారిని ప్రేమిస్తున్నాడా సినిమానే ప్రేమిస్తున్నాడు పని నాన్నగారు వెంట కొడుతున్నాడు డబ్బులు ఇస్తాడు కాబట్టి వెంట కొడుతున్నాడు ఆ నాన్నగారు ఇప్పుడు చూసారు సంగతి అని చేత వాడికి డబ్బులు ఇచ్చి పనులు చేస్తాడు అదేమిటి నన్ను ప్రేమించడం మానేసి సినిమాని ప్రేమిస్తున్నాడు ఏమిటో నా దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు స్వర్గం కావాలి నేను యజ్ఞం చేసి నీకు హోమాల్లో ఆహుతి ఇస్తాను స్వర్గం కావాలంటే సరే స్వర్గాన్ని ప్రేమిస్తున్నావు స్వర్గాన్ని పుచ్చుకొని స్వర్గం ఇచ్చేస్తాడు దేవుడు స్వర్గమే యజ్ఞం సరిగ్గా ఏడిస్తే స్వర్గం వచ్చేస్తాడు అంతేగాని నన్ను ప్రేమించట్లేదు స్వర్గాన్ని ప్రేమిస్తున్నాడని అదొక అర్థం ఏంటి పట్టలేదు ప్రేమకి మీరు ప్రేమించండి ఎదురు వాళ్ళు ప్రేమిస్తేమో వీకేది మానిస్తేమి మీరు ప్రేమించండి కాబట్టి ఆ దేవుడు నువ్వే మంచి చేసుకున్నా ఆ దేవుడు చెడ్డ చేసుకుంటే ఆ దెయ్యము కూడా నువ్వే ఆత్మ దేవ దేవుడు ప్రకృతి దెయ్యము వికృతి ప్రకృతి వికృతి ప్రకృతి వికృతి అంటే ఒకటే ఒకటి ఉండేది సంస్కృత భాషలో ఉంటే ప్రకృతి అంటారు తెలుగు భాషలో ఉంటే వికృతి అంటారు వస్తువు ఒకటే కాబట్టి ఈ ఆత్మా స్వయమే తాను బుద్ధ్యతే భేదాన్ తవ్వేవా ఇప్పుడు ఎలాగైతే స్పంటే స్వప్నంలో భేదాలన్నింటినీ కల్పించి ఆ కల్పించిన భేదాలన్నింటినీ తానే వీడు దర్శిస్తున్నాడు అదేవిధంగా జాగ్రత్త వస్తున్నావు కూడా భేద ప్రపంచాన్ని కల్పించుకుని ఆ భేద ప్రపంచాన్ని వీడే దర్శిస్తూ ఉంటాడు ఈ దర్శించేప్పుడు దాన్ని ప్రేమగా దర్శించవచ్చు ఎలాగూ మిత ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాకి వెళ్ళి తలపోటు తెచ్చుకుని సినిమాకి వెళ్ళడం ఆ వెళ్ళి టాబ్లెట్ వేసుకోం అలాంటి సినిమాకి మీకు వెళ్ళడం వెళ్ళే సినిమాకి ఏదో కొంత ఏరి కోరి మంచి సినిమాకి వెళితే అది ఎలాగూ కల్పనే ఆ కల్పనని ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఈ కూడా అది ఆత్మదేవుని యొక్క కల్పన చాలా అందమైన కల్పన దాన్ని మీరు మంచిగా చూడవచ్చు అందమైన కల్పన ఇది ఒక కావ్యం సో పశ్యదేవస్య కావ్యం నా మమార నా జీవి అనే ఆత్మదేవుని యొక్క కావ్యం అనేది పూజ జగత్తంతా కూడా ఆత్మదేవుని యొక్క పూజ మీరు అలా దర్శించాలి నిత్య మాయా తప్ప ఇంకొక మరొకటి కాదు కానీ ఆ మాయని కూడా మాయని తెలిసింది కూడా దాన్ని దుఃఖమయం చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు సుఖమయం చేసుకోవచ్చు ఈ క్షణంలో మీరు సుఖమయం చేసుకోవచ్చు దాన్ని దుఃఖమయంగా చేయాల్సింది అవసరం లేదు మీరు కనుక మీ యాటిట్యూడ్ సరి చేసుకుంటే ఈ క్షణం నుంచే జగత్తుని సుఖమయం చేయొచ్చు ప్రేమమయం చేయొచ్చు మనం ప్రేమిద్దాం ప్రేమకి మా ఎదవడు ప్రేమతో మనకి సంబంధం ఏంటి మనం ప్రేమిద్దామని మీరు అనుకుంటే జగత్తంతా ప్రేమమయంగా భాషిస్తుంది కాబట్టి నిజానికి ఈ జగత్తుని కావ్యంగా కూడా వర్ణించారు అంటే నిత్యన్నంగా కానీ దాన్ని పాడు పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని కుక్షితంగానూ క్లిష్టంగానూ నిర్మాణం చేయనక్కర్లేదు నిత్య కూడా అందంగా నిర్మాణం చేయవచ్చు ఒక అద్భుతమైన కావ్యము ఈ జగత్తు ఇది జగత్తు ఆ మానసిక కల్పన కదండి అలా వేరు స్వరూపంగా వస్తూ ఉంటుంది సుఖమనే తరంగా వస్తుంది దుఃఖమనే తరంగా వస్తుంది తరంగాలు సో సుఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే దుఃఖం వచ్చినా సుఖంలో ఈశ్వరుని యొక్క విభూతి ఉంది దుఃఖంలో ఈశ్వరుని యొక్క విభూతి ఉంది అది సౌందర్య లహరి అంట సౌందర్య లహరి అంటే ప్రవాహం ఇప్పుడు ఒకడు మిమ్మల్ని పొగిడేడు అనుకోండి అదొక ప్రవాహం అదొక తరంగం ప్రేమ తరంగం తెగడాడు ఇంకొకడు తెగడాడు కానీ తెగడిన వాడు మనకు ఉపకారమే చేస్తున్నాడు మనలో ఏదో ఒక దోషాన్ని మన వాడు పాయింట్అవుట్ చేస్తున్నాడు వాడు పాయింట్అవుట్ చేసిన దోషం నాలో ఉందా లేదా చూసుకోవాలి సపోజ్ నాతోటి మీరు అనవసరంగా అధిక ప్రసంగం చేస్తున్నారు అని ఎవడైనా అన్నారు మీకోండి ఆ దోషం నాలో ఉందా లేదా నేను చూసుకోవాలి అవును అధిక ప్రసంగం చేస్తున్నానంటే ఆయన నాకు ఉపకారం చేసిన వాడు నా దోషాన్ని నాకు పాయింట్ అవుట్ చేయటం ద్వారా సపోజ్ నాలో ఆ దోషం లేదనుకోండి అబ్బా ఎంత ఆనందం నాలో అధిక ప్రసంగం దోషం లేదు హౌ గుడ్ యూ ఫీల్ అబౌట్ యూ వాడ వాడ వాడి అన్నదేదో తెలియక అన్నాడు నాలో దోషం లేదని నాకు తెలిస్తే ఎంత ఆనందం కాబట్టి ఏ రకంగా చూసుకున్నా వాడు అన్నవాడిని నేను వ్యతిరేకించాల్సిన జరిగింది మీ సౌందర్యమే దాంట్లో తుల్య నిందాశృతిని మౌని అన్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి ముఖ్యా జిగత్తి దానిలో ఒక సౌందర్య ప్రవాహం కింద మీరు చూసుకోవచ్చు ఇప్పుడు దాన్ని అంచతనే ఆయన నటరాజ డ్యాన్స్ కింద చెప్పాను డ్యాన్స్ అంటే ఏమిటి ఇందాక క్రియేట్ అంటే ఏమిటో చెప్పాను క్రియేట్ అంటే ఏముండదు అక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది ఏముండదు ఇప్పుడు భామా భామా కలాపం ఏదో ఉంటారు ఏదో డ్యాన్స్ పిల్లల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఏదో శ్రీనివాసుడు అని ఇదని ఏదో డాన్స్ చేస్తూ ఉంటారు కొన్ని శ్రీనివాసుడు కాబట్టి కొంత మరొక లోపల డ్యాన్స్ ఎదురు ఈ డ్యాన్స్ అంత డ్యాన్స్ అంతా అయిన తర్వాత ఏముందండి ఏమే ఉండదు చమట్ల కక్కుంటూ ఆయాపడితో మంచిది ఏమండదు ఏమేమి ఉండదు ఆ డ్యాన్స్ అలాంటి అలాంటి డ్యాన్స్ని అదేదో భయాన్ని కొల్పేటువంటి దెయ్యం డ్యాన్స్ చేసినట్టుగా కాకుండా ఎలాగో మిచ్చే దాన్ని ఒక ఆనందాన్ని ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి డ్యాన్స్ నిన్నీ చేసుకోవచ్చు అది మీ చేతిలో జగత్తు భగవాను యొక్క సుందరమైన నాట్యము మిథ్య నటరాజాయ నాట్యము అంటే మిథ్య నాట్యానికి యథార్థత ఉండదు నటరాజుకే ఉంటుంది యథార్థం ఆత్మదేవుడికే సత్య యథా సత్యం ఆత్మదేవుడు చేసే కల్పనలన్నీ మిథ్య ఆత్మదేవుడే నిలిచి ఉంటాడు అలాగే ఆ నిలిచి ఉంటాడు మీరు ఆలోచించండి ఇందాక చెప్పిన గాథనే మీరు ఒక్కసారి పరిశీలించండి వాడు అన్నోన్ననాన్ని ఎక్స్ వైఫ్ అనే ఆరేడు స్టేజీలు నడిపించాడు వీటి ఆ అన్నోలు అన్నప్పుడు ఎవడున్నాడండి నేను ఉన్నాను ఎక్స్ వైఫ్ అన్నప్పుడు ఎవడున్నాడండి నేను ఉన్నాను ఈ నేను ఏది అన్నీ వచ్చిపోయింది అన్నీ అలా డాన్స్ లాగా వచ్చిపోతాయి ఈ డ్యాన్సర్ అరంగేట్రమ్ అంటు చేస్తారు ఏదో ఈ నెంబరు ఆ నెంబరు అరవై నెంబర్లు చేసి ఆయన పడిపోతా నిలబడి ఉంటాను ఆ నెంబర్లన్నీ ఆమె వచ్చిపోయాయి ఆ మనిషి అరంగట్రానికి ముందు ఎవరు ఉన్నారు ఆ మనిషి ఉంటుంది ఆ డ్యాన్సర్ ఉన్నారు అరంగట్రం అయిపోయిన తర్వాత ఎవరు ఉన్నారు డ్యాన్స్ ఉన్నారు మన పరిస్థితి అంతే అరంగట్రానికి వెళ్ళి కూర్చున్నాము ఏదో డ్యాన్స్ తర్వాత డ్యాన్స్ చూడాలి కాబట్టి చూసే ఉందో బాగుందో తగుతో చాలా కష్టపడిపోతుందన్నమాట వాస్తవం ఆ డ్యాన్స్ తిరిగి వలిసి చాలా హింస పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది చెప్పట్లు కక్కేస్తా ఏదో కష్టపడిపోతున్నాడు ఎత్తు వేసుకున్నారు కాదు దానికి ఎవరో షోఫ్ ఉంది ఏదో ఎంజాయ్ చేశాం అయిపోయింది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది ఎలా ఉందంటే దివ్యంగా ఉన్నాను ముందుకి వెనక్కి ఏమైనా ఉందా ఇన్ బిట్వీన్ ఇస్తే నీకు హియర్ నథింగ్ టు బిగిన్ మెట్ ఐ ఆమ్ అట్ ది ఎండ్ ఐ ఆమ్ ఇన్ బిట్వీన్ ఐయామ్ ఆత్మా దేవ మిగిలినంతా కలపరా డ్యాన్స్ ఆ డ్యాన్స్ని దుఃఖమయం చేసుకున్నా డాన్సే దుఃఖమయం చేసుకున్నా డాన్సే మీరు సుఖమయం చేసుకుంటే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం సో చిత్రం ఏంటంటే ఆత్మదేవ ఆత్మాదేవ ఎలా ఉంటాడు ఎలాగా ఉంటాడా ఎలా ఉంటాడంటే నో రంగు ఉండదు రుచి ఉండదు రూపం ఉండదు రసం ఉండదు అశబ్దం స్పర్శం రూపం జీవం తథా రసంగా నిత్యం అగంధమ చేతు తర్వాత మ మనోవాంగ్మాన మనస్సుకి వాక్కి గోచరము కాదు కాబట్టి ఆత్మదేవుని గురించి చెప్పాలంటే అన్నోన్ అండ్ అన్నోయబుల్ అదే ఆత్మదేవుడు సో యద్వాచా అభ్యుదితం ఏన వాగ యద్వాచా అనభ్యుదితం ఏన వాగ్ అభ్యుద్యతే తదేవో బ్రహ్మత్వం విద్ధి ఏది వాక్కుకి గోచరము కాదో ఏది వాక్కుని ప్రకాశింపజేస్తున్నాం అది బ్రహ్మ కాబట్టి అవాంగ్మానస గోచరమైన బ్రహ్మ ట్రూలీ అన్నోన్ అండ్ అటువంటి బ్రహ్మ అదే ఆత్మ ఈ ఆత్మ నో దృశ్య ప్రపంచం ధ్యేయ ప్రపంచానికి కల్పన యొక్క కల్పనకి అధిష్టానంగా ఉంటుంది సో జ్ఞేయ బ్రహ్మ తెలియ శక్తి బ్రహ్మ దృశ్య ప్రపంచానికి ధ్యేయ ఉంటుంది ఆ అవాంగ్మాన సమోచరమైన బ్రహ్మయందు ఈ ప్రపంచమైనటువంటి సినిమా ఈ మాయ కరపు దానికి భర్తిచ్చింది జన్మని కర్తృత్వపూర్వకమైన జన్మ కాదు మాయాపూర్వకమైనటువంటి జన్మనిచ్చినటువంటి ఆత్మ ఈ నోన్ తనలో నింపేసుకుని మళ్ళీ అజ్ఞాతంగానే మిగులుతుంది తెలియబడిగా మిగులుతుంది ఇంద్రియముల చేత మనస్సు చేత తెలియబడేది ఆత్మ కానే కాబట్టి ఆ విధంగా ఈ నోన్ దృశ్యం అనంతంగా ఉన్నది అనంతమైన దృశ్యానికి ధ్యేయానికి జన్మనిచ్చే ఆ బ్రహ్మ అనంతాలకి అనంతమై ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది ఇన్ఫినిట్స్ ఆ విధంగా అన్నోన్ అన్నోయబుల్ ఆ విధంగా ఉంటుంది అది ఆత్మా కాబట్టి అన్నోన్ అన్నోయబుల్ ఆత్మదేవ గివ్స్ వర్త్ టు ది నోన్ అండ్ అబ్జర్బ్స్ ది నోన్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ రిమైన్స్ ద సేమ్ ఎవర్ అండ్ అన్నోయబుల్ అటువంటి ఆత్మ నీ ఈ ఆ స్వరూపంలో కనపడే జగత్తు అంతా కూడా వాళ్ళకి నిత్య ఆశ్చర్యాన్ని మనం గుర్తించాల్సి మళ్ళీ ఇట్లా మళ్ళీ స్పష్టం చెప్తాం ఓం ఓం నమే ఓం నమో నమ శిష్యశం శిష్యా హరి ఓం శ్రీ వృక్షో నమ హరి ఓం తత్స శ్రీకృష్ణార్పణమస్